మనం సంతోషంగా ఉన్నప్పుడు కొన్ని రకాల కెమికల్స్ రిలీజ్ అవుతాయట అవి ఆ కెమికల్స్ మన మజిల్స్ మీద ఎఫెక్ట్ చేసి ఆనందాన్ని కలిగించడము ఉద్ భావోద్వేగాన్ని కలిగిస్తాయి అవి మంచివి కావచ్చు చెడు కావచ్చు ఒకసారి నవ్వుతాం ఒకసారి కన్నీళ్ళు వస్తాయి ఒకసారి నవ్వినా ఎడ్చినా కన్నీళ్ళో వస్తాయి ఇవన్నీ కాంబినేషన్స్ అనుకోండి బాధపడినప్పుడు మరో రకమైన సెట్ ఆఫ్ కెమికల్స్ రిలీజ్ అవుతాయట ఆ రిలీజ్ అయినటువంటి కెమికల్స్ వల్ల డ్ ఇట్ మై సెల్ఫ్ ఆర్ సమన్ హాస్ టోల్డ్ ఆర్ ఐ రిసీవ్డ్ ఎ ఫోన్ కాల్ ఆర్ సమ్ ఇన్స్టెంట్ హెస్ టేక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ ఇదంతా ఎందుకు చెప్తున్నారంటే మన ఆలోచనల గురించి మనం జాగ్రత్త మన ప్రతిచర్య మన ప్రతిస్పందనలు కూడా తదనుగుమ్యంగానే ఉంటాయి అవి సమస్యలకు సృష్టిస్తున్నాయి మీరేమనుకోకపోతే వస్తున్నాను నైన్టీ ఫైవ్ ఆఫ్ అవర్ ట్రబుల్స్ అవర్ అన్నప్పుడు మన అవునా ఆర్ మ్యాన్ మేడ్ అండ్ నాట్ గాడ్ మేడ్ పాయింట్ అర్థమైందా మీకు ఈ ఒక్క విషయం దీని గురించి ఆలోచిస్తుండండి ఐ గెట్ బ్యాక్ టు ఇన్ టూ 95% of the troubles that the human race is experiencing man made and not god made meer agree avtara agree avara mi basis cheyantu okka kshanam aalochisthunna